ంగ్ ప్రేర్ వచ్చి క్యాథిన్ సిస్టర్ చేస్తుంది దాని తర్వాత దీప సిస్టర్ మన పాటలో నడిపిస్తుంది ప్రేజ్ ప్రార్థిస్తాము కళ్ళు మూసుకోండి స్తోత్రమైన పరిశుద్ధుడ మైమోనత దేవ స్వరశక్తి మందుల జీవంగల ప్రభావానికే వందనాలు ప్రభ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ యేసు కృష్ణ నామంలో మాకు తండ్రి నీకు వందనాలు ప్రభ రాణబెట్టి తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి ఎక్కడైతే సేవల వాడపడుతున్నారో బ్రదర్ సిస్టర్ ప్రభావ వాళ్ళందరూ సేవలు ఇంకా మీరు వాడుకోండి ప్రభావ యసు ప్రభానికి వందనాలు దేవ ఈ స్కాయ కాలం యసు ప్రభా ఆనంద మీరు తోడే నడిపించి విజయాన్ని మీరు పాటల ధర మేము అయిపోందండి వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడండి ప్రవ్వా ప్రతి ఒక్క దగ్గర మా సాక్షి బిడిగా మమ్మల్ని నిలబెట్టుకొని నామనికే మేమ తెచ్చుకొని ఆటంకాన్ని తొలగించామని నజడైన ఏసీ కుసం అడిగి పాట దాంట్లో తర్వాత మనకు అన్న వాక్యంలో నడిపిస్తాడు మనం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయం ప్రభు కొరకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనసును చోడు తొడిగి సమాధాన సువత చాట సిద్ధ మనసును చోడు తొడిగీ సమాధాన సువత చాట సిద్ధ పడుదామ్ మన దేవుని సన్నిధికై సిద్ధ పరచుదామ్ మన హృదయము ప్రభు కొరకై ప్రతి ఉదయం ఉన్న ప్రార్థనలో నీ సన్నిధికి సిద్ధమవును జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వెచి ఉండును ప్రతి ఉదయం ఉన్న నీ సన్నిధికి సిద్ధమవును జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వెచి సిద్ధ మను సోను చోడు తొడిగి సమాధాన చువత చాటదా సిద్ధ మనసును చోడు తొడగి సమాధాన చువత సిద్ధపడుదాం సిద్ధ పడుదా మన దేగుణి సన్నిధికై సిద్ధ పరుచుదాం సిద్ధ పరుచుదా మన హృదయము ప్రభు కొరకై తత్కార్యములు సీధపపడి పరిశుద్ధతో నుందును. అన్ని వేళల ఎందు ప్రభుయసుని గణపరచీకి తింటును తత్కార్యము కై సీధపపడి పరిశుద్ధతో నుండును అన్ని వేళల ఎందు సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువత చాటదాం సిద్ధ మనసును చోడు తొడిగి సమాధాన సువత చాటదాం సిద్ధపడుదాం సిద్ధపడుదా మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదా మన హృదయను ప్రభు కొరకై బూదుని కలిగి నికడకై వెలకువతో నేను నిరాజు సువాతను ప్రకటించి ప్రతి వారిని బూదుని బుద్ధిని కలిగి నికడకై వెళకువతో నేను సువాతను ప్రకటించి ప్రతి వారిని సిద్ధమాన సులు జోడు తొడగీ సమాధాన సువాత చాటద సిద్ధమోడు తొడిగి సమాధాన సువాత చాటదం సిద్ధపడుదాన్ సిద్ధపడుదా మన దేవుని సన్నిధికై సిద్ధపర్చుదాన్ సిద్ధపర్చుదా మన హృదయము ప్రభు కోరకై పరశు ద్రవ్వ తండ్రి మీకు వదనాలను అయినా పరశుద్రవ మా గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అయినా చింతకు మళ్ళీ కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు మీ యొక్క సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మరోసారి ఇచ్చిన్నారు మీకు వదనాలను అయినా మాట్లాడండి మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం మేముంటున్న కాలం బహుభయంకరమైన కాలం తండ్రి వాడు ప్రవ్వా మీ బిడ్డల్ని జల్ల వాడుతున్నాడు ప్రవ్వా కాబట్టి నేను మేము వాడికి దొరకకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం వాడికి మేము భయపడడానికి వీల్లేదు ప్రభా ప్రతి విషయంలో తండ్రి మీకు మేము అంగీకారం కూడా లాగనా మా ప్రవర్తన అంతటి చొప్పున మీ అధికారానికి లోబడి లాగన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం నిన్నైనా మా అతను మాట్లాడి బలపరచండి స్థిరపరచండి మీ మై మార్గంలో పెట్టుకోమని ముఖ్యంగా ఏ తండ్రి మీ చిత్తానుసారంగా మేము జీవించాలా మీరు మా నుంచి కోరుకుంటున్నది ఏంటి అది మేము గ్రహించేలాగన నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి స్వస్థపరచండి మీ పక్షంగా నిలబడలాగా మీ కొరకు జీవించలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు బహు సమీపంగా ఉంటుండగా మేము ఈ రీతిగా మీ కొరకు సాక్షులుగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి నిర్లక్ష్యమైన జీవితం నుంచి మమ్మల్ని బయటికి తీసుకుంటండి ప్రతి ఇది ఆత్మీయ పోరాటము మేము యుద్ధ భూమిలో ఉన్నాము కాబట్టి ప్రతి మేము యుద్ధం చేస్తున్నాం అపవాది తంత్రంలను గుర్తించమన్నారు నేను కాబట్టి మేం పొట్లాడుతుంది వాటి తంత్రములతోని నేను కాబట్టి నేను సహాయపడమని ప్రార్థిస్తున్నాం వాటి మీద మేము విజయం పొందాలా మీ కొరకు సాక్షిగా విజయవంతంగా జీవించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిశుద్ధనామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమె క్రీస్తు కలిగిన మనసు అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం ఈరోజు ఇంతకుముందు గతంలో కూడా అన్ని అనుకుంటే ఒక టూ రికార్డింగ్స్ ఉన్నాయి దాని మీద క్రీస్తు కలిగిన మనసు బహు ప్రాముఖ్యమైంది మనకి ఎందుకంటే రక్షణ అనుభవం ఉన్నవాడికి క్రీస్తు కలిగిన మనసు ఉంటుంది రక్షణ అనుభవం లేని వాడికి ఉండదు రక్షణ రక్షించబడ్డవాడు అనుకొని కూడా నీవు క్రీస్తు కలిగిన మనసుని ధరించుకోకపోతే కూడా నీ రక్షణ వృధా అయిపోతుంది అన్నట్టు ఎందుకంటే కొన్ని వాక్యాలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ప్రతిసారి నేను మీకు చూపించాల్సింది ఏంటంటే ఈ క్రీస్తు కలిగిన మనసు లేక ఏ అంశం గురించి చూపించిన వాక్యానుసారంగా ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలా ఎందుకంటే ఈ మనసు అనేది క్రైస్తవ జీవితంలో బహు ప్రాముఖ్యమైనది అది పరిపరి విధాలుగా పరిగెత్తుతూ ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అది ఎటెటో పరిగెత్తుతూ ఉంటుంది కాబట్టి అది నీ యొక్క ప్రాణానికి సంబంధించింది దాన్ని ఎట్లా స్వాధీనపరుచుకోవాలా బహు అసాధ్యం ఇది మనుషులకి సాధ్య అసాధ్యం కానే కాదు ఇది నీ వల్ల దాన్ని నీ చేతిలోకి తీసుకొనే లేవు నువ్వు నీ వల్ల ఏమీ సాధ్యం కాదు ఎందుకంటే ఎన్నో మంచి కార్యాలు చేయాలనుకుంటున్నావు కానీ నువ్వు తప్పుడు కార్యాలే చేస్తూ ఉంటావు ఎందుకంటే నీ మైండ్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావు ఏ నరుని కూడా సాయం కాదు అది ఏ నరుని కూడా సాయం కాదు నీ మనసుని నీ కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్లనే నువ్వు ఎంతగానో నీ యొక్క జీవితాన్ని చెడగొట్టుకున్నావు దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చుకున్నావు కాబట్టి నీ మనసుని ప్రభుకి సమర్పించాలా అన్న విషయమే నేను హెచ్చరిస్తానని నీ వాక్యం ప్రకారం ఈరోజు కాబట్టి మొదటి కొరింతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో నుంచి ఒక వాక్యం నేను చూపించి మనము అందులోనికి కొంచెం దీర్ఘంగా వెళ్ళిపోతాం మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి కొరింతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 12 నుంచి పదహారు మెలమెల్లగా చదువుతూ ఉంటాం ఎందుకంటే ఈ వాక్యాలు స్పీడ్గా చదవకూడదు జరగేది ఏంటంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మనము తప్పిపోతూ ఉంటాం జంప్ అయిపోతూ ఉంటాం అందుకని నేను మెల్లగా చదవమని చెప్తూ ఉంటాను ఒక్కొక్క పదాన్ని విడదీసి చదవమని చెప్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు మనం చదువుతూడు వాటిని గ్రహించాలా నేను ఎక్కడ ముఖ్యంగా ఆ పదాలన్నీ ఒత్తిడి ఒత్తి చేసి చదవాలనిపిస్తుందో అప్పుడు నేను చెప్పిన ఉంటాను కాబట్టి మొదటిదిగా దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునేటక్క కాబట్టి ఈ విషయం ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని వలన మనకు కొన్ని అనుగ్రహించబడ్డాయి వాటిని తెలుసుకోవాలా అని చెప్తుంది వాక్యం దురదృష్టం ఏంటంటే ఈ లోకాతీతమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి తెలుసుకోనికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇది మరీ ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఏంటంటే ఈ లోకంలోని చదువుల గురించి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు మనుషులు ఈ లోకంలో ఏదో సాధించాలా అన్న జ్ఞానం కొరకు ఎంతగానా ప్రయాసపడతా ఉంటారు కానీ దేవుని వలన మనకు దయచేయబడ్డ వాటిని తెలుసుకోవడానికి ఎందుకు ప్రయాసపడము ఎందుకు అంటే ప్రతిదీ నీ మనసులో జరుగుతుంది తెలుసుకోవడం నీ మనసుకి సంబంధించింది కదా తెలివి తెలివి అనేది మనసుకి సంబంధించింది ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు కాబట్టి ఈ తెలివి అనేది బహు ప్రాముఖ్యమైంది దురదృష్టం ఏంటంటే దేవుని వలన మనకు దయచేబడ్డ వాటిని తెలుసుకోవాల్సింది పోయి ఈ లోకాతీతమైన వాటిని తెలుసుకోవడానికి ఎంతగానో సమయం వృధా చేసుకున్నాం మన లైఫ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపోయేంత వరకు ఈ లోకాతీతమైన వాటిని తెలుసుకోవడానికి మన మనసుని వాడుకున్నాం కానీ దేవుని వలన మనకు దయచేయబడ్డ వాటిని తెలుసుకోవడానికి మనం పెట్టిన మా టైం ఒకరోజు దేవుడు మనం అడిగినప్పుడు ఏం జవాబు ప్రతి దశలో నువ్వు ఉద్యోగ స్థలంలో ఉన్నా నీ కుటుంబంలో ఉన్నా నువ్వు సాంఘ సాంఘిక జీవన విధానంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఈ విషయం నువ్వు గ్రహించినవా దేవుని వలన మనకు దయచేబడ్డ వాటిని తెలుసుకోవడానికి నువ్వు ప్రయాసపడ్డవా చూడండి వాటిని తెలుసుకోవాలంటే ఏమన్నమాట వాటిని తెలుసుకోవడానికి ఏం అవసరం ఏం అవసరం లేదనేది ఇక్కడ చెప్తుంది పన్నెండవ వచనం అది ఏంది చూడండి మళ్ళా సరే చదువుతున్నా దేవుని వలన మనకు దయచేయబడ్డ వాటిని తెలుసుకున్నట్టయి మనము లౌకిక ఆత్మను కాక దేవుని య వచ్చు ఆత్మను పొంది ఉన్నాము కాబట్టి కొంచెం కఠినంగా ఉంటది కానీ కోపం దించుకోవద్దని ఎన్నిసార్లు పౌలు జ్ఞాపకం చేస్తాడు కొంచెం కఠినంగా చెప్పినను కొంచెం అవివేకంగా మాట్లాడను అని చెప్తుంటాడు కొంత లో పత్రిక పదిహేనో వచనంలో అధ్యాయంలో నేను కొంచెం అవివేకంగా మాట్లాడినను మీరు సహించండి అంటున్నాడు అంటే అవివేకంగా మాట్లాడినట్టే కొంచెం కోపం వచ్చేటట్లు రోషం కలిగేటట్లు ముఖ్యంగా నీ హృదయాలు మండేటట్లు వాక్యం ఉంటే నీకే మంచిది కదా మండాలని మనం ఆయన కొరకు నీ హృదయంలో మంట ఉండాలా అని ఎన్నిసార్లు వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది మనకి కొంచెము అది మండే దశలో ఎందుకు ఈ మంట నేను భరించలేకపోతున్నాను అని ఉన్నారు చాలా మంది ఆయన సహవాసంలో జీవించాలా ఆయనకు సన్నిహితంగా ఉండాలా అన్న ప్రయాసంతోనే కదా మనం ఇవన్నీ నడిపిస్తూ ఉంటాం వ్యక్తిగతంగా నా గుర్తింపు కోరకు నేను ఎప్పుడు ప్రయాసపడలేదు నేను ఎన్నిసార్లు కూడా చెప్పిన మీకు కేబిపిఎం అనేది అదొక వ్యక్తికి సంబంధించింది కాదు అదొక వ్యవస్థ కళ్ళం అంటేనే దాని అర్థం కదా కళ్ళం బైబుల్ ప్రవచన పరిచర్యలు కళ్ళం అంటే ఏంది నృర్చబడ్డ ధాన్యాన్ని కళ్ళంలో వేసుకుంటారు తొక్కని కళ్ళం అవతల పడేసి అగ్నిచిత కాల్చేస్తారు కాబట్టి నువ్వు నూర్చబడ్డ ధాన్యము లాగా తయారు కావాలా నీ మీద ఉన్న తొక్క తీసేసుకోవాలా నువ్వు ఎట్లా తీసేసుకోవాలంటే పరమ కుమ్మరి మట్టి తొక్కబడినట్లు ఆ రైతు కాళ్ల క్రింద లేక ఆ ఆవుల కాళ్ల క్రింద విత్తనాలు తొక్కుతా ఉంటారు నీ జీవితం ఉంటే కానీ తోలు నీ మీద నుంచి బయటికి పోదు విత్తనంగా మంచి మారావు ను తొక్కలాగా ఉంటే నువ్వు బయట పడవే పడతావు కళ్ళం బయట కాబట్టి మనం అందరము వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే నీ హృదయాలు మండేటట్లు తీసుకోవాలి వాక్యాన్ని నేను నేను ఈరోజు చెప్తున్నాను మీకు యథార్థంగా ఎవరు వాక్యప్పుడు ప్రతిరోజు నేను వాక్యం వింటా ఉంటా మీరు చెప్పే వాక్యాలు వాక్యాలు వింటా ఉంటా బహు జాగ్రత్తగా కనీసం మీరు ఒక్కసారి వింటారేమో నాకు తెలియదు నేను రెండుసార్లు వింటా ప్రతి ఒక్కరి వాక్యం ఒకసారేమో ఈ లో లాగిన్ అయినప్పుడు చౌకీ పెట్టుకొని వింటా ఉంటా రెండవసారి మీరు అందరూ లాగౌట్ అయిపోయినాక దాన్ని నేను డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేస్తా వింటా అప్పుడు నాకు రెండుసార్లు మాట్లాడుతున్నాడు దేవుడు ఆ వాక్యాలతో మాట్లాడేది నువ్వు నేను కానే కాదు పరశుద్ధాత్మ దేవుడే అక్కడ నీ నీకు ఇచ్చిన బట్టి నిన్ను వాడుకుంటుండ అక్కడ అది గ్రహించినప్పుడు నేను ఎవరిని వ్యక్తిగత గుర్తింపే లేదు నాకు అనేక పర్యలు మీకు చెప్పిన కళ్ళం అనేది ఒక వ్యక్తిగత గుర్తింపు వరకు పెట్టుకుంది కానీ కాదు అది ఒక పెద్ద చర్చ అసలే కాదు ఒక బిల్డింగ్ అసలే కాదు అది అదొక వ్యవస్థ లాగా దాన్ని నడిపిస్తున్నాం మనము రోగు ఎంతకాలం నడిపిస్తే పోతా ఉంటుంది దాన్ని మనం రిజిస్టర్ కూడా చేయలేదు ఇంతవరకు దానికి బ్యాంక్ అకౌంట్స్ లేవు దానికి అకౌంటింగ్ సిస్టమ్ లేదు మనం ఎక్కడ ఫండ్స్ తీసుకోం దాని గురించి దాని నుంచి ఎవరన్నా కానుకలు ఇస్తే వాటన్నిటిని మనం సేవలనే వాడుతూ ఉంటాం అందులో ఒక పైస కూడా మనం వాడడం ఈవెన్ పెట్రోల్ కూడా పోసుకోం ఈవెన్ చాక్లెట్ కూడా కొన్నాం దాని నుంచి ప్రతి కానుక పేదవాళ్ళకే పోతూ ఉంటుంది కొండ ప్రాంతాలలో జీవించే మనుషులకి పోతూ కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని ప్రభు పౌల ద్వారా మనకి చూపిస్తూ ఉన్నాడు దేవుని వలన మనకు దయచేబడ్డ వాటిని ఎన్నెన్నో బయలుపరిచిండు కదా ఎన్ని సంవత్సరాలు వాటన్నిటినీ తెలుసుకున్నటకు మనకు తెలుసుకునేటకై మనము లౌకిక ఆత్మను అంటే ఇక్కడ ఎన్ని రకాల ఆత్మల గురించి చెప్తుండో అనేది మనం అర్థం చేసుకోవాల లౌకిక ఆత్మ లేక మన ప్రకృతి సహజమైన జీవన విధానం లౌకిక ఆత్మ అంటే ఈ లోకానికి సంబంధించింది ఈ లోకాతీతమైన ఆత్మ ద్వారా దేవుని విషయాలని మనము తెలుసుకోలేము అని చెప్తుంది దురదృష్టం ఏంటంటే ఈరోజు అంతా అట్లనే ప్రయత్నిస్తూ ఉంటారు కానే కాదు అట్లా కానీ కాక దేవుని యొద్ వచ్చి ఆత్మను పొంది ఉన్నాం మనం దేవుని విషయాలని గ్రహించాలంటే దేవుని యుద్ధ వచ్చిన ఆత్మ ద్వారానే అది సాధ్యమని చెప్తున్నాడు తర్వాత పదమూడవశంలో ఇప్పుడు చూడండి మనుష్య జ్ఞానం ఇక్కడ రెండోసారి ఇంకో ఇంకొకటి చూస్తున్నాం మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు రెండు విషయాలు ఇక్కడ ఒకటి ఆత్మ సంబంధమైన సంగతులు దాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా ఆత్మ సంబంధమైన సంగతితోనే ఎన్నిసార్లు మనం జ్ఞానించడమో నాకు తెలియదు కానీ ఈ విషయము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గంభీరంగా అరే ఏం మాట్లాడతాడు బ్రదర్ సిస్టర్స్ గంభీరంగా మాట్లాడతారు అబ్బా వాక్చాతుర్యం ఎంత బాగుందో ఇట్లా చూస్తూ ఉంటారు కానీ అది కాదని చెప్తుంది నేర్ప మాటలు కావి నేర్పు మాటలు అంటే ఇట్లా ప్రోగ్రామ్డ్ మైండ్ అంటాం దాన్ని బట్టి కొట్టినాడు అంటే చూసినా స్కూల్ పోతప్పుడు ఎగ్జామ్పై బట్టి కొట్టి రాసేస్తూ అది నేర్ప మాటలు అది కానీ కాదు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకున్నావు నీ యొక్క ఆత్మ ఆయన ఆత్మతోని కలిసిపోయినప్పుడు వచ్చే భాషలవి వచ్చే వాక్యాలవి కాబట్టి మనుష్య జ్ఞానము నేర్ప మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరి చూడాలా అని చెప్తుంది వాక్యం తర్వాత ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము ఇది కూడా బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుంటే నీ వాక్యంలో బహు తేడా తెలిసిపోతుంటుంది నువ్వు చెప్పే వాక్యంలో ఎంతో తేడా ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ వాక్యం ఏ రీతి ఉంటుందంటే ఆదరణగా దాని తర్వాత సత్యం దాని తర్వాత కనువిప్పు దాని తర్వాత పశ్చాత్తాపం దాని తర్వాత పాపాలు ఒప్పుకోవడం నేను పాపిని ప్రభు అని ఒప్పిస్తాడు అనుంది పరుశుదాత్మ వచ్చినప్పుడు దాని తర్వాత ప్రభు చెంత నడిపిస్తుంటాడు అప్పుడు రక్షణకరం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుతున్నామని చెప్తున్నాడు అందుకు నీకు పరుశుదాత్మ అయితే పద్నాలుగో వర్షంకి వచ్చినప్పటికీ ఏమంటుందంటే పౌలు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అందుకే వితర్కము వితండం వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే నువ్వు రక్షణ అనుభవం పొంది కూడా ఇంకా ప్రకృతి సంబంధి లాగానే ఉన్నావని చెప్తుంది వాక్యం అట్లా ఉంటే దేవుని విషయాలను ఎప్పటికీ అంగీకరించలేవు ఎందుకంటే ఇది దేవుని వల్ల కలిగిందా లేదా కూడా నువ్వు అన్నట్టు నీ కంఫర్టబుల్ లైఫ్ ని అది డిస్టర్బ్ చేస్తే అది ప్రభు వల్ల కలిగిందా లేదని నువ్వు గ్రహించాలా కానీ ప్రకృతి సహజంగా ఉంటే దాన్ని నువ్వు గ్రహించలేవు అని చెప్తున్నాడు నీ హృదయాలు మండినప్పుడు ఇది ప్రభు వల్ల కలిగిందా ఎందుకంటే నీ హృదయాల్లో మంట లేదని తెలిసా నీకు మంట చలారిపోతుంది ఉంటాడు ఆయన సన్నిధికి లాక్కోవడానికి లేకపోతే నిన్ను కలుసుకోలేడు నేను కలుసుకోవాలంటే నీ హృదయంలో మంట ఉండాలా కాబట్టి ప్రకృతి సంబంధ మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి అవి ఆత్మ అనుభవం చేతనే వివచింపదగ్గును కాబట్టి ఆత్మ అనుభవం ఉందా లేదా అదొక ప్రశ్నించుకోవాలా మనం నీకు ఆత్మ అనుభవం ఉందా లేదా అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఆ అనుభవం ఉండాలి ఏందా అనుభవం ఆయన బయల్పరిచే దేవుడు కళల రూపకంగా దర్శన రీతిగా వాక్యపరంగా మాట్లా ప్రవచన రీతిగా ఆయన బయలుపరిచే దేవుడు భాషల ద్వారా బలి బయలుపరిచే దేవుడు కాబట్టి ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని వీషలని ఎప్పుడు గ్రహించలేడంట అతడు వాటిని గ్రహింపజాలడు ఎందుకంటే పరశుధాత్మ నడిపింపు లేదు కాబట్టి బైబుల్ వాక్యాలు అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాల ముఖ్యమైనది అందుకొరకు ప్రయాసపడాలని చెప్తుంది వాక్యం ఇక్కడ పదిహేను వర్షంకి వచ్చేప్పటికీ ఇప్పుడు చూడండి మనం ఎక్కడున్నాం అనేది ప్రతిసారి ఈ వాక్యములో నేను ఎక్కడున్నాను అని గ్రహించాలా పరిశీలించుకోవాల ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించను కానీ అతడు ఎవని చేతనను వివేచింపబడాడు ఇది బహు ఆశ్చర్యమైంది నేను ఎన్నిసార్లు ధ్యానించిన వాక్యం ఆత్మ సంబంధి అయిన వాడు వివేచిస్తాడంట అంటే వివేచించడం అంటే ఏంది అందులో నీ సత్యాన్ని గ్రహించడం అన్నట్టు ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే వాడి మైండ్ ఎటువంటిది అనేది గ్రహించడమే వాడిలో ఎటువంటి మైండ్ ఉంది అన్న విషయం అక్కడ జ్ఞాపించబడుతుంది అది నువ్వు వివచించగలవు అని చెప్తుంది ఎంత లోతుగా పోయి ఒక వ్యక్తి హృదయాన్ని ఎంత లోతుగా పోయి నువ్వు వివేశించగలవు చెప్తుంది వాక్యం ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ కొన్నింటిని కాదు అన్నిటిని ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటిని వివేచిస్తాడంట కానీ అతడు ఎవడి చేతనైనా వివచింపబడ్డాడు ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన వాడిని ఎట్టి పరిస్థితిలో వివేచించలేడు ఆత్మ సంబంధమైన మనిషి హృదయంలో ఏముంది వాడి మనసులో ఏముందో వీడికి అర్థం కాదంట కాబట్టి ఇక్కడ ఈ విషయం వాడు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే మాన్ నీకు అనుగ్రహించబడ్డ మనసు ఆత్మ ఆత్మ సంబంధమైన జీవనానికి ఈ లోక సంబంధమైన జీవనానికి మధ్యలో ఉంటుంది అది నీ మనసు అటువంటిది అన్నట్టు నీ మైండ్ అటువంటిది రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి తీర్మానించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాక్యం ప్రకారంగా నువ్వు ఆత్మ సంబంధమైన వాటి పట్ల ఆసక్తి చూపిస్తావా లేక భూ సంబంధమైన వాటి పట్ల ఆసక్తి చూపిస్తావా అది తెలుసు మనకి ఆత్మ సంబంధమైన అన్ని పనులకు నుంచి రావాల్సిందే దేవుని దగ్గర నుంచి రావాల్సిందే కానీ దురదృష్టం ఏంటంటే రక్షింపబడ్డ వాళ్ళందరూ చాలా మంది గొప్ప జన సమయం గురించి మాట్లాడతాం కదా మనం ఎప్పుడు వాళ్ళందరూ భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకున్నారు రక్షింపబడి కూడా అప్పుడప్పుడు ఆత్మ సంబంధమైన ప్రారంభిస్తారు దాని తర్వాత ఎక్కువ సమయము భూ సంబంధమైన వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి మానవ మనసు ఏ రీతిగా విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఈ వాక్యాలలో నాలుగు రకాల మనస్సులు మనకు అంటే స్వతహాగానే మనం పొందుకున్నాము కానీ ఇవి ఈ సత్యం గ్రహించినాక నీ మనసుని నువ్వు ఎట్లా తయారు చేసుకోవాలి మైండ్ ఎట్లా నువ్వు కంట్రోల్కి తీసుకోవాలని చెప్తుంది వాక్యం అది నీ వల్ల సాధ్యం కాదు కాబట్టి నీకు పరిశుధాత్మ సహాయం అవసరం అని చెప్తున్నాడు కాబట్టి మొదటిదిగా ఏంటంటే ఈ లోకాతీతమైన మనసు రెండవది శరీరానుసారమైన మనసు రెండింటికి తేడా ఉంది ఈ లోకంలో బ్రతకడానికి అనుగ్రహించబడ్డ మనసు ఒకటైతే ఇంకోటి ఏంటంటే శరీరీతిగా జీవించడం అన్నట్టు అంటే సుఖభోగాలని ఆశించడము శరీరాన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకోవడము మన శరీరాలను కాపాడుకోవడము ఈ శరీరానికి సంబంధించిన వాటి పట్ల ఆసక్తి అంటే శరీర క్రియలు శరీర కార్యములు అంటాం కదా వాటన్నిటినీ తీర్చుకోవడము శరీర సంబంధమైన మనసు అంటాం మొదటిదేమో సహజమైన మనసు లేక ఈ లోకాతీతమైన మనసు అంటే ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా అని అనుగ్రహించబడ్డ మనసు ఈ రెండు డేంజరే ఎందుకంటే మొదటిది న్యాచురల్ మైండ్ లేక లోకాతీతమైనది ఇది ఎట్లా బ్రతకాలా ఎట్లా చదువుకోవాలా ఎట్లా జీవనోపాధి పొందుకోవాలా అని చెప్తా ఉంటుంది దాంట్లో కొన్ని మ్యానిపులేషన్స్ ఉంటాయి కొన్ని మోస పరిపూరితమైన జీవితం ఉంటుంది ఎట్లన్నా సాధించుకోవాలా ఏదో రూపంగా సాధించాలా నా జీవనోపాధి అన్న విషయాలలో ఉన్న మైండ్ అది కానీ రెండవది శరీర కోరికలని తీర్చుకోవడంలో అది నిమగ్నమై ఉంటది ఆ రెండవ మైండ్ కానీ మన ప్రభుత్వ ఈ వాక్యాల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన మనసు నీకు కావాలా అది ఎట్లా ఉంటుంది అంటే నవీన స్వభావం ధరించుకుంటేనే వస్తుంది రెండవ మనసు మూడవ మనసు అది నవీన స్వభావం నీ మైండ్ నూతనంగా మార్చబడాల క్రొత్త మనసు అంటాం దాని మూడవది కాబట్టి సహజంగా ప్రకృతి సమజ ప్రకృతి సంబంధమైన మనసు ఒకటైతే శరీర శరీర కోరికలను తీర్చుకుంటే మనసు ఇంకోటైతే నీకు కావాల్సింది క్రొత్త మనసు మార్పు చెందడం దాని తర్వాత నీకు క్రీస్తు కలిగిన మనసు కాబట్టి సహజమైన లోకతీతమైన మనసు నుంచి శరీర శరీరాస్పదమైన మనసు నుంచి నువ్వు బయటికి రావాలా నీకు క్రొత్త మనసు అవసరం నవీన స్వభావం ధరించుకోవాలా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలా ఆ రెండు మనసులని దూరపరుచుకోవాలా దాని నుంచి బయటికి రావాలా అప్పుడే నువ్వు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడగలవు దాని తర్వాతనే క్రీస్తు కలిగిన మనసు చివరికి ఈ నాలుగు రకాల మనసుల గురించే మనం ప్రయాసపడతా ఉంటాం ప్రతిరోజు క్రైస్తవ జీవితంలో అందుకే ఫిలిపిన్ రాసిన పత్రికలో పౌలు ఈ విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు రెండవ అధ్యాయము ఐదవ వచనం నుంచి చూస్తాము కొన్ని వాక్యాలు కాబట్టి మీరు ఏం చేయాలి ఒకసారి నాలుగవ వచనం చూద్దాం దాని తర్వాత ఐదవ వచనానికి వెళ్దాం పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను చెప్పండి ఇది మనం చేస్తున్నామా లేక ఎప్పుడు సొంత కార్యములే సొంత కార్యములు చేసుకుండేవాడు మొదటి రెండు మైండ్లు కలిగిన వాడు రెండు మనసులు అది ప్రకృతి సహజమైన మనసు ఒకటైతే శరీరానుసరమైన మనసు రెండవది రెండు పాపపూరితమైనయే కాబట్టి రక్షణ అనుభవం ఉన్నప్పుడు నీకు మళ్ళా రెండు మైండ్లకి ఎందుకు పోతావు ఎందుకు మనము వీటి గురించి ధ్యానిస్తున్నామంటే నీ జీవితం అంతా నీ మైండ్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది నీ మైండే సైతాన్ని కోరుకుంది కూడా కాబట్టి దాన్ని నువ్వు క్లోజ్ చేసుకోవాల వాడికి ఎట్టి పరిస్థితుల్లో వానికి డోర్ తెరవకుండా దాన్ని క్లోజ్ చేసుకోగలిగితేనే నీకు మంచిది దాన్ని సంపూర్ణంగా నువ్వు నీలో నుంచి ధృనీకరించి తీసుకోక తీసి క్రీస్తు కలిగిన మనసు నీకు ఏ రోజుకి రాదు వృద్ధాప్యం వచ్చినా కూడా రాదు నీకు కాబట్టి క్రీస్తు కలిగిన మనసు అంటే ఏసు ప్రభు యొక్క మనసు నీకు రావాలంట అప్పుడు నీ మనసు పోవాల కదా ప్రభు కోరుకుంది విరిగి నలిగిన హృదయమే కదా విలిగి నలిగిన హృదయాలు ఎట్లా ఉంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో వాళ్ళు భరించలేరన్నట్టు బ్రోకెన్నెస్ అంటాం ఇంగ్లీష్లో నువ్వు కంప్లీట్గా విరిగి నలిగిపోయి ఉండాల ఇంకా నువ్వు చచ్చిన అంతే నేను బ్రతుకుతున్నానంటే కేవలం ఆయన చేసిన ఆ బలియాగం బట్టే ఆయన కృపను బట్టే కృప అంటే ఒకసారి నేను చూపించిన దాని అర్థం గతంలో కృప సత్యంలో ఒకదాన్ని ముద్ద పెట్టుకున్నవి అన్న వాక్యం కొంతకాలం కిందట నేను చూపించిన ఎక్కడ ముద్దు పెట్టుకున్నాయి చరిత్రాత్మకంగా కృపా సత్యములు పాత నిబంధన కాలంలో ఉన్న వాక్యం అది అవి ఎక్కడ ముద్దు పెట్టుకున్నాయి అంటే శిలువ మీద యేసు మరణం ద్వారా అవి రెండు కలుసుకున్నాయి సత్యం పాపం వల్ల వచ్చే జీతం మరణం ఖచ్చితంగా వర్ణించాల్సిందే కానీ ఆ మరణాన్ని ఆయన పొంది నీకు విడుదల కల్పించిండు అదే కృప ఆయన కాంప్రమైజ్ కాలే సత్యంతో నిన్ను ఎట్లైనా చావాల్సిందే పాపవుగా పాపంలో పుట్టినవు కాబట్టి కాని నీ చావుని అతను భరించి నీకు బదులుగా అయినా మరణించి నీకు విడుదల కల్పించండి మరణం నుంచి అదే కృప కాబట్టి అటువంటి నవీన స్వభావం ధరించుకున్నాక క్రీస్తు కలిగిన మనసు రాకపోతే ఏమైతుంది నువ్వు తిరిగి మొదటి రెండు రకాల మనుషుల తిట్ట తిరిగి జీవిస్తావు జీవితాంతం అట్లనే ఉండిపోతావు ఆ మొదటి మనసు ఏంది మీకు తెలుసు నాలుగు రకాల మనుషులు కూడా నాలుగు రకాలి ఎందుకంటే నాలుగు రకాల గుంపులైతే నాలుగు రకాల మనుషులే మొదటి రెండు గుంపులు అవి ప్రకృతి సహజమైన గుంపు ఒకటైతే రెండవది కారణాలంటే పాపపూరితమైంది అపవిత్రమైన జీవితం కార్నాలు అంటే రెండవ మనసు అది శరీర కార్యములు కలిగిన మనసు అది అది అపవిత్రమైంది మూడవది నవీన స్వభావం రక్షణ అనుభవం ఉందనుకుంటారు కానీ మొదటి రెండు గుంపులతో కలిసే ఉంటారు ఎప్పుడు కానీ నీకు కావాల్సింది క్రీస్తు కలిగిన మనసు అది నాలుగవ గుంపది అది ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి వాక్యాలు కాబట్టి నీకు నాలుగవ మనసు అంటే క్రీస్తు కలిగిన మనసు రావాలని ఫిలిపులు రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తుండే ఇక్కడ నాలుగవ వర్షంలో చూడండి మీలో ప్రతి ఒక్కడే కాదు కొంతమందే కాదు నేనొక్కనే కాదు నువ్వు కాదు మనం తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను నేను చెప్తున్నాను చూడండి నీ సొంత కార్యముల కొరకు నువ్వు ఎంతో కష్టపడతావు కానీ ఇతరుల కార్యాల గురించి ఏ రోజైనా కష్టపడ్డావా కొన్నిసార్లు కష్టపడతారు నేను చూస్తాను కొంతమంది కొంచెం కష్టపడతారు కానీ అది బహు భరించరా అనిది అన్నట్టు నువ్వు నీ సమయాన్ని వృధా చేయాల్సి నీ ధనాన్ని వృధా చేయాల్సి వస్తూ నీ యొక్క ఆరోగ్యాన్ని వృధా చేయాల్సి వస్తుంటది నేను ఎన్నిసార్లు మీకు చూపించిన ఈ విషయంలో సమయం అనేది ఈ లోకాతీతమైన విషయాలలో డబ్బుతో పోల్చబడుతుంది ఈ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సమయాన్ని డబ్బుతో పోలుస్తూ ఉంటారు ఇంట్రెస్ట్లు వడ్డీ రేట్లు సమయం తను కదా అది ఎట్లా చేస్తారు టైం మీద క్యాలకులేట్ చేస్తారు అందుకే దాని టైం వాల్యూ ఆఫ్ మనీ అంటారు మనీకి టైం వాల్యూ ఉంది అంటారు కానీ బైబుల్ ఒక్కటే చెప్తుంది టైం అంటే ఆయుష్ టైము దొరిపోతుందంటే నీ ఆయుష్ తరిగిపోతుంది అట్లా ఎవరు చెప్పరు పన్నెండు గంటలు దాటిపోయింది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే పన్నెండు గంటల ఆయుష్ తగ్గిపోయింది నీళ్ళు అట్లా నువ్వు టైంని దృష్టిలో తీసుకుంటే ఈరోజు నీ టైంని వృధా చేసుకోను కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మీలో ప్రతి తన సొంత కారంలో మాత్రమే కాక అంటే ప్రకృతి సహజమైన మైండ్ కూడా నీకుంది అని చెప్తుం కానీ ఇతరుల కార్యాలను కూడా చూడవాలను అది క్రీస్తు కలిగిన మనసు ఎప్పటికి కూడా నువ్వు ఇతర్ల కొరకు నువ్వు ప్రయాసపడతలేవంటే నీ క్రీస్తు కలిగిన మనసు లేదు ఐదో వర్షంలో చెప్తున్నాడు క్రీస్తు ఏసినకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు ఈ మనసు ఏ మనసు అది ఆయన కలిగినది ఏ మనసు అది ఇతర కార్యములను ఇతరుల కార్యాలను కూడా చూడవాలను ఆయన మనసు ఎట్లా ఉంది అంటే పైన ఉంది మొదటి వర్షంలో ఉంది కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహనమైనను సహవాసమైనను ఏ దయారసమైనను చెప్పండి ఇది ఎప్పుడు దయగలవాడిలాగా జీవించగలం దయగల జీవించగలం మనం మన జీవితంలో చూపిస్తున్నాం మనం ఆత్మయందు సహవాసం ఉన్నవాడు ఎందుకు శరీరంగా ఆలోచిస్తూ ఉంటాము అంటే నువ్వు ఇంకా ఆ మొదటి రెండు మనసులతోనే కాలం వెలిపుచ్చుకున్నావు కాలం పైర తర్వాత వాత్సల్యమైన ప్రేమ ఆదరణ ఆత్మేంద్ర విశ్వాసము దయారసము వాత్సల్యము ఇవన్నీ ఉండే ఉం ఉండటనే కానీ ఇవన్నీ ఉంటేనే కానీ మీ మనసు ఎట్లా ఉందో చెప్తుంట రెండవ విషయాలు మీరు ఏక మనసు ఏక ప్రేమ కలిగి ఏక స్వభా ఏక భావం గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచచ్చు నా సంతోషంను సంపూర్ణము చేయడి అని చెప్తుండే పౌలు ఒకదాని అందే మనసుంచాలని మనసు పరిపరిమితాలు పోవద్దు ఫస్ట్ మూడిటికి పోవద్దు క్రీస్తు కలిగిన మనసునే ధరించుకోమని చెప్తుంది వాక్యం కూడా కాబట్టి మొదటి మనసు మొదటి రెండు మనుషులు ఎట్లుంటాయి కక్ష చేతనను వృధాతిశయము చేతనను ఏమీ చేయక వినయమైన మనసు ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచొచ్చు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను అనుకోవచ్చు నాకు చాలా బలహీనతలు ఉన్నాయి బ్రదర్ నా దగ్గర అంతగా ధనం లేదు నా దగ్గర అంత టైం లేదు నాకు అంతగా జ్ఞానం లేదు ఇవన్నీ ఆ శారీరకమైన మనసు చెప్తుంది నిన్ను నువ్వు ఆత్మ స్వభావం అయితే ఎప్పుడు సిద్ధంగానే ఉంటు ఇతర్ల కార్యంలో కూడా చూడాలా అని చెప్తుంది వాక్యం క్రీస్తు చేసిన కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి ఇవన్నీ అక్కడ చెప్తుండే ఏ మనసు అనేది ఇంతవరకు కాబట్టి అది ఏ మనసు ప్రేమ ఆదరణ ఆత్మధ సహవాసము దయారసము వాత్సల్యత ఏక మనసు ఏక ఏక భావము ఒక దాని అందే ఇవన్నీ క్రీస్తు కలిగిన మనసు అన్న విషయాన్ని జ్ఞాపకంపిస్తున్నాడు వినయము దాని తర్వాత ఒక్కనిొక్కడు తనకంటే కంటే యోగిడని నేను మటుకు ఇది ఎప్పుడు చెప్పుకుంటా ఉంటా ఏ రూపకంగా నేను గొప్పని కాదు అన్ ఏ రూపంలో నేను గొప్ప అన్ని విషయంలో నేను గొప్ప ఉన్నంటే ఎవరిని కూడా దగ్గర రానియను కదా అది చర్చలో జరుగుతూ ఉంటుంది పాస్టరు అందరికంటే గొప్పలాగా ఉంటాడు అందరూ మాట వినాల కానీ మనం అందరిలో పాసాం చేసినాం అందరికీ ఈక్వల్ ప్రసా ప్రాధాన్యత ఇచ్చినాం ఉదాహరణకు నేను చెప్పాలంటే కేబిపిఎంలో కొంతమంది బ్రదర్స్కి విసిటింగ్ కార్డ్స్ కొట్టించినప్పుడు అందరికీ ఈక్వల్ స్థానం ఇచ్చిన నేను ఆ విసిటింగ్ కార్డ్స్ మీద అందరికీ ఈక్వల్ పొజిషన్స్ పెట్టిన నేను దాని మీద అందరికంటే హయ్యర్ డైరెక్టర్ అనేది పెట్టుకోవచ్చు కదా నేను నేను పెట్టుకోలే నేను కూడా అసోసియేట్ అయినా పెట్టుకున్నా ఎందుకంటే ఈ వాక్యాలని నువ్వు కేవలం చెప్పేవాడవి కాదు పాటించాలా ఎప్పుడు పాటిస్తున్నావు అనేది కూడా చూసుకోవాలా ఉదాహరణగా ఎందుకు నేను చెప్తున్నానంటే నేను పాటించిన కూడా చెప్పగలుగుతున్నా అనేసి అతిశయించేది కాదు నీకు నిజంగా క్రీస్తు కలిగిన మనసు ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది నీకు పాటించి చూపిస్తేనే తెలుస్తుంది అద్దం ముందు నిలబడ్డట్టే కదా క్రైస్తవ జీవితము పది మంది నిన్ను చూస్తేనే ఉన్నారు పది అద్దాలు అవి అద్దాలు నీ యొక్క ప్రతిబింబాన్ని చూపించినప్పుడు నీకు ఎటువంటి మనసు ఉందో తెలియదా ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి మీలో ప్రతి తన సొంత మాత్రమే కాక ఇది స్వార్థపూరితమైనది లేక మొదటి రెండు మనసులకు సంబంధించినవి ప్రతి వాడు తన సొంతకాలంలో మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను ఇది పాస్టర్స్ చేయాలా యాక్చువల్గా కానీ దురదృష్టం వాళ్ళు చేయరు వాళ్ళు సొంతకారాలు తీసుకుంటూ ఉంటారు ఇతరుల కొరకు ఒక్క సమయం ఖర్చు పెట్టరు ఒక ధనం వ్యయపరచరు అంటే నేను అందరూ ఒకటలాగా ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు మంది ఉండొచ్చు కానీ మెజారిటీ లార్జ్ మెజారిటీ ఈ మధ్య హైదరాబాద్ లో ఒక గొప్ప దైవ వచ్చిండు సౌత్ ఆఫ్రికా నుంచి అయితే అది అది ఏ చర్చ నేను చెప్పాను కాబట్టి మనకి ప్రాబ్లం లేదు అక్కడ ఆ చర్చిక దైవజనుడు వచ్చి ఆయన పరిచర్యలో విశేషమైన అద్భుతాలు జరిగినాయి హైదరాబాద్లో గంభీరం విశేషంగా కుంటి వాళ్ళు వేసి రకరకాల రోగులు బాగుగావడం జరిగింది అయితే ఎవరైతే ఆ పాస్టర్ ఈ లోకల్ హైదరాబాద్ చర్చ్ పాస్టర్ పిలిపించిండో ఆ పాస్టర్ అంట ఈ దైవజన్ కలి ఎవరెవరు కలవాలి కలవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నా దగ్గరికి వస్తే నేను కల్పిస్తా అని చెప్తే చాలా మంది పోతే ఆయన ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి విపరీతంగా డబ్బులు తీసుకుండంట తీసుకొని వాళ్ళందరినీ సెపరేట్గా ఒక స్థలంలో నిలబెట్టి కూర్చోబెట్టిండంట ఈ దైవజనుడు వచ్చి వాళ్ళకందరికీ ప్రార్థన చేసిండంట ఆ దైవజనికి ప్రార్థన పూర్వకంగా తెలిసిందో మళ్ళీ ఆయన బహు బాధతో ఆయన యొక్క ఆ యొక్క ఘోష ఆత్మ ఘోష కదా దాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆ పాస్టర్ గురించి మాట్లాడుతు నేను అక్కడి నుంచి నా సొంత డబ్బులతోనే నేను ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని మీ ప్రాంతానికి వస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక పైస తీసుకోలేదు నా పేరు చెప్పుకొని మీరు అన్ని లక్షలు తీసుకుంటారా అని బహుదుఖపడుతూ ఉన్నాడు ఇండియాలో అందరు పాస్టర్స్ అట్లనే ఉంటారా అన్న ప్రశ్న వేసిండు ఆయన ఆ వేళ్ళు ఇచ్చింది నాకైతే ప్రవ్వా నీకు తెలుసు కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు భయంకరంగా ఉంటారు ఎందుకు శరీరానుసరమైన మనసు గల సేవకులు వీళ్ళు ప్రకృతి సంబంధమైన మనసు గల సేవకులు వీళ్ళు మొదటి రెండు గుంపులు అవి నువ్వేం చేస్తున్నావు నాలుగు గుంపులు ఉన్నావు చెప్పుకొని నీకన్ని సత్యాలు తెలుసు అయినా కానీ నువ్వు ఇతరుల కార్యములు చూస్తలేవు స్వార్థం నీది సేవ జీవితంలో ఉంటూ బహు స్వార్థ పరునుగున్నావు నువ్వు ఇంకా ఇంకొంచెం క్రిందికి వెళ్తాం చూడండి క్రీస్తు యేసనకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకోనను ఇది క్రిసు కలిగిన మనసు దాసుణ్ణి విను నేను దాసు యేసు ప్రభు దాసునినే నేను జీవితాంతం ఆయనకు నేను దాసుణ్ణి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు నేను కూడా ఆయన నేను కూడా నా జీవితాన్ని నన్ను నేను ఆయనకి రిక్తునిగా చేసుకోవాలి ఆయన సన్నిధిలో ఏ యోగ్యత లేదు నన్ను ఎవ్వడు గొప్పగా పరిగణించిన అవసరమే లేదాలో ఒక గొప్పతనమే లేదన్నాలో కంప్లీట్ విరిగి నలిగిన జీవితం ఆ అనుభవంలో నుంచి నన్ను బయటికి తీసుకురావద్దు ఈ లోకమే కానీ దేవుడే కానీ నేను అట్లనే విరిగి నలిగిన జీవితంలోనే నా జీవితాంతం అప్పుడే నేను దీన్ని వీటన్నిటినీ నేను గ్రహించగలను పౌలుకి విశేషమైన జ్ఞానం దేవుడిచ్చిండు పరిలోకానికి సంబంధించిన జ్ఞానం ఎన్ని సంగాలు కట్టిండు ఆయన ఎంతగా గాయపడి ఆయనకి ఎంతమంది తిరుగుపడతనం చేశారు ఆయన మీదకి ఎంతమంది దొమ్మిగొచ్చి చంపడానికి కొట్టడానికి ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు కూడా ఆయన లెక్క కూడా పెట్టిండు ఎన్ని దెబ్బలు తిన్నాడు అవన్నీ లెక్కలు చెప్పిండు బైబిల్లో ఇన్ని మార్లు నేను గాయపరచబడితే దెబ్బలు తింటిని అని ఎందుకంటే ఆయనకి బహువిశేషమైన పర్లోకప్పు జ్ఞానం దేవుడు ఇచ్చాడు దేవుడు అతన్ని నమ్మిండా ఒకవేళ సంపూర్ణంగా నమ్మింటే ఆయన శరీరంలో ముళ్ళు పెట్టకపోయేవాడు ఎందుకంటే అంతగా విశేషమైన జ్ఞానము చూపించి ఆకాశంలో మహాకాశంలో తిరిగి వెళ్ళి చూసొచ్చిండి అక్కడ జరిగినాయో ఎక్క జీవరాశులు ఉన్నాయో అవన్నీ చూసిండి కానీ వాటి గురించి ఎప్పుడైనా చెప్పలేదు వాక్యంలో ఉప్పొంగిపోతాడేమో అని అతని శరీరంలో ఆ యొక్క ముళ్ళుని దేవుడు నే నా శరాలలో కూడా అటనే ఉన్నాయి ముళ్ళలు ఈరోజు ఉప్పొంగిపోకుండా కాబట్టి క్రీస్తు గల్ని మనసు ధరించుకోవడం అంటే సునాయాసం కాదు అది ఎంత శ్రమలుగుండా పోయిందనసు నువ్వు చూడలేదా ఎప్పుడు బైబిల్లో ఎంతగా వేదన అనుభవించిండు ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తంగా మారింది అంటే ఆయన చెమట గ్రంథులు ఎంత ఒత్తిడికి లోనయ్యి ఆ చెమట రావాల్సింది పోయి రక్తం వస్తుంది ఈ సృష్టిలో ఒక్కడికి రాలే అట్లా ఇంతవరకు నీకు నా కూడా రాలేదు ఆయనకు అంతగా వస్తుంది అంటే ఎంతగా వేదన పడుతున్నాడు ఆ శిలవ మరణం గురించి మనుషులను అందరినీ రక్షించాలంటే ఆయన ఆ రీతిగా చేయకపోతే కాదని తెలుసు ఆయనకి ఎనిమిదో వర్షంలో గురించి మరియు ఆయన ఆకారం మందు కనబడి మరణము పొందినంతగా అనగా శిలవ మరణము పొందునంత విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొను రిక్తునుగా చేసుకున్నాడు మరణం వరకు తగ్గించుకున్నాడు ఆ రీతిగా చేయబడింది కాబట్టి ఆ రీతిగా తను తాను రిక్తునుగా చేసుకున్నాడు తగ్గించుకున్నాడు మరణం మగనంతగా కాబట్టి తొమ్మిదవశంలో ఏం మాట్లాడుతున్నట్టే అందుచేతను పర్లోకం అందున్న వారిలో కానీ అంటే పర్లోకంలో ఎంతమంది ఉన్నారని చెప్తుంది ఆ వాక్యం భూమి మీద కూడా ఎంతమంది ఉన్నారని చెప్తుంది ఇది ఆయనకి ఎట్లా బయలుపరచబడి అని చెప్పండి పౌలికి పరలోకంలో ఎంతమంది ఉన్నారు అనేది ఆయన చూసి అక్కడ పరలోకం అందుచేత పరలోకం వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కాని భూమి క్రింద ఉన్నవారిలో కాని చూడండి భూమి క్రింద కూడా ఉన్నారు ఒక లోకం ఆ లోకంలో కూడా ఉన్నారు మనుషులని చెప్తున్నాడు అంటే అంతగా జ్ఞానం ఎట్లా పొందుకుండినా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు పౌల గురించి భూమి కింద గాని ప్రతి వాణిమోకాలును ఏసు నామంన వంగునట్లును ఇది బాగా అర్థం ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహింపరచ మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఏసు క్రీస్తుని ప్రభు అని ఒప్పుకుంటావో తండ్రైన దేవుని మహింపరచడం అంట దేవుడు ఆయనకు అధిక అధికముగా దేవుడు ఆయనను హెచ్చించి ప్రతి నామము పై నామమును ఆయనకు అనుగ్రహించెను ఈ సృష్టిలో ఏ నామానికి లేదు అంత ఆధిక్యత కాబట్టి నీ సహజ మనసు లేక లోకతీతమైన మనసు నీ శరీరానుస సంబంధమైన మనసు నుంచి నువ్వు నూతనమైన మనసుగా మార్చుకోకపోతే నూతన శోపాన్ని ధరించుకోకపోతే నువ్వు నెక్స్ట్ కి సిద్ధం లేవు కాబట్టి ఈరోజు ఏ లెవెల్లో ఉన్నవు నువ్వు అనేది గ్రహించాలా క్రీస్తు కలిగిన మనసు నీకు రావాలా అని విషయం జ్ఞాపకం చేస్తుంది అయితే నీ క్రీస్తు కలిగిన మనసును రానియకుండా నిన్ను అడ్డగిస్తుంది ఏందో నీకు తెలుసా ఇల్లు కథితమైన జీవితం ఏది నీ మనసుని ప్రభావితం చేస్తుంది నువ్వు ఏమి చూస్తున్నావో అదే అందుకే మనం అనేక పర్యాలు హెచ్చరిస్తూ ఉంటాం ఈ సినిమాలు ఈ టీవీ ప్రోగ్రామ్స్ వాటిని చూసినప్పుడు నువ్వు నీ యొక్క బలిపీఠం మీద వాటిని ఆహ్వానిస్తున్నావు అని ఎందుకంటే చూసేవన్నీ విలువైనవి కదా నీ కళ్ళకి విలువ లేకుంటే చూడవు నువ్వు వాటిని నువ్వు దేనికి విలువిస్తున్నావో దాన్నే చూస్తావు కాబట్టి అట్లా చూసి చూసి వాటన్నిటినీ నీ బలిపీఠం తీసుకొస్తున్నావు అసలు బలిపీటం మీద నువ్వు అర్పించాల్సింది నీ యొక్క స్థుతి యాగాలు కదా కానీ నీ బలిట్ట మీద నువ్వు టీవీ ప్రోగ్రామ్స్ అర్పిస్తున్నావు దేవునికి ఆయన ఎట్లా స్వీకరిస్తారు చెప్పండి నీ బలిట మీద నీ కుటుంబ జీవితాన్ని నీ ప్రార్థన జీవితాన్ని అక్కడ బర్పించాల బలి అర్పణ నేను నువ్వు సంపూర్ణంగా బలి పశువులాగా ఆయన సమర్పించుకోవాలా అవన్నీ కాకుండా టీవీ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి లోకాతీతమైన ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ముస్లామ ముచ్చట్లను తీసుకొచ్చి ఈ లోకంలో ఉన్న బహు విలువగల వాటిని అన్నిటి తీసుకొస్తున్నావు అవి దృష్టిలో పెంట నీ ని అట్లా ఓపెన్ చేసేస్తున్నావు ప్రతి దానికి నువ్వు ఈ లోకంలో ముస్లమ్మ ముచ్చట్లు మైండ్ ఓపెన్ అయిపోతుంది అప్పుడు వాడు ఎంటర్ అయిపోతాడు వాడు నీ మైండ్ని కట్టలోకి తీసుకుంటాడు సైతాన్ని నువ్వు ఏది చూస్తున్నావో అదే నీ మైండ్కి మైండ్కి దారి చూపిస్తూ ఓపెన్ చేస్తూ ఉంది కంట్రోల్ రావాలా అంటే ఆ విధంగానే వాడు రాగలడు నువ్వు ఆ ఎంట్రన్స్ మనకి దారి ఓపెన్ చేస్తున్నావు అప్పుడు నీ మైండ్లో చివాడు కూర్చుంటాడు బహు కష్టతరం అన్నట్టు కాబట్టి నీ యొక్క మనసు మారాలా నవిన స్వభావం ధరించుకోవాలా అంటే ప్రతిరోజు నీకు ఈ యొక్క జ్ఞానం అవసరం ప్రతిరోజు బైబిల్ జ్ఞానం నీ నవీన స్వభావము మార్పు చెందుతూ ఉండి నవీన స్వభావంగా మారుతూ ఉండాలా దాని తర్వాతనే మనసు లేకపోతే ఇది బహు మోసకరమైంది నీ మనసు ఎటువంటి అది నేను ఎటువంటి అట్లా లాక్కొని పోతుంటుంది బహు అపవిత్రంగా అది జీవించి చేసేటట్లు కూడా నేను నడిపిస్తూ నీ మైండ్ ఎవరు చూసాడలే అనుకుంటుంది అది అంటే నీ మైండ్ నేను కంటలకు తీసుకుంటుంది అన్నట్టు అది ఒకసారి నేను కంటలకు తీసుకుంటే నేను ఎక్కడన్నా తీసుకెళ్తుంది అది నీతో నేమన్నా చేపిస్తూ ఉంటుంది అది అందుకు నీకు క్రీస్తు కలిగిన మనసు నువ్వు క్రీస్తు కలిగిన మనసు నాకు కావాలా నా మనసు తీసే ప్రభు అన్న ప్రార్థన నువ్వు చేసుకోవాలా క్రీస్తు కలిగిన మనసు నాకు కావాలా అది ఎట్లా పొందుకోవాలా అందుకు నీకు పరశుదాత్మ నడిపింపు అవసరం అనేందాక చేపించిన నేను పరశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరం ప్రతిరోజు నూతనంగా పరశుధాత్మ పొందుకుంటూ ఉండాల నువ్వు తర్వాత రెండవదిగా ఈ లోకంలో నువ్వు సహవాసం చేస్తున్నావు చాలా ఇంపార్టెంట్ అది ఎవరితోని సహవాసం చేస్తున్నావో వాళ్ళ ద్వారా నీ మైండ్లోనికి వాడు వచ్చే అవకాశం ఉంది నీ మైండ్ని వాడి కంట్రోల్ తీసుకోవడానికి అవకాశం ఉంది అందుకని దేవుడు ఆయన నీ హృదయాన్ని ఎందుకు పరిశీలిస్తూ ఉంటాడు పరిశోధిస్తూ ఉంటాడు ఎప్పుడైతే క్రిసి మనసు నువ్వు పొందుకోవడానికి ప్రయాసం చేస్తుంటావో ప్రభుత్వ సన్నిహితమైన జీవితం నీకు ఏర్పడతూ ఉంటుంది ఈరోజు యూనివర్సల్ చర్చ్ ప్రపంచాత్మకంగా మనం చూడాల్సి చూస్తుంది ఏంటంటే వర్షిప్ బాగుంటుంది భయంకరంగా జరగచ్చు అద్భుతాలు విశేషంగా అద్భుతాలు జరగచ్చు విపరీతంగా బోధలు ఉండొచ్చు కానీ యేసు ప్రభుత్వం వ్యక్తిగత సంబంధమైన జీవితాలు ఉండవు మనుషులకి నీ మనసు చంచలత్వం అంటాం కదా నీ మనసు పరిపరి విధాలుగా పోతూ ప్రతి దానికి స్థితిలో ఉంటూ గందరగోళం స్థితిలో ఉంటూ ఏం చేస్తున్నావో నీకు తెలియదు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు సెల్ఫ్ కంట్రోల్ లేదు ఎందుకంటే క్రీస్తు కలిన మనసుని నువ్వు ప్రతి మనిషి మాట విని దానికి బానిసైపోతున్నావు క్రీస్తు కలిన మనసుని నువ్వు ఎప్పుడు పొందుకుంటలేవుసారి చూడండి రోముల రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం దీంతో నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తా రోమిలో రాసిన పత్రిక నేను ఎన్ని గంటలైనా దీని మీద ఖర్చు పెడతాను ఈ అధ్యాయం మీద ఇప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఐదవ వస్తునం చూడండి శరీరానుసారులు అంటే మొదటి గుంపుల గురించి మనం మాట్లాడుతున్నాం శరీర విషయములందు మనసు ఉంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు శరీరానుసారమైన మనసు మరణము కాబట్టి మొదటి రెండు గుంపులు ఖచ్చితంగా మరణానికి పోక తప్పవు విశాశ్వతంగా మరణిస్తాయి ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానంనై ఉన్నది కాబట్టి నీకు జీవము నీ జీవితంలో సమాధానం రావాలంటే నువ్వు ఆత్మానుసారంగా జీవించాలా అంటే ఎసరో ఆత్మను పొందుకోవాలను ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు మనం లోబడుతున్నాం కదా దేవుని ధర్మశాస్త్రానికి ఏమాత్రంను లోబడదంట లోబడ తర్వాత ఇక్కడ చూడండి ఎనిమిదవ వచ్చంలో కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు ఎట్టి పరిస్థితుల్లో మొదటి రెండు గుంపులు దేవుని సంతోషపరచలేవు మూడో గుంపు కూడా ఒక సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నప్పుడు ఎట్లా సంతోషపరచగలవు దేవుని ఆత్మ మీద మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడనైనా క్రీస్తాత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు ఇవన్నీ మనం గతంలో బహు దీర్ఘంగా ధ్యానించిన వాళ్ళమే కాబట్టి ఆత్మ ఆరో వర్షంలో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది మీకు జీవము సమాధానం కావాలా అంటే ఆత్మానుసారమైన మనసు నీకు అవసరం జీవితం నీకు ఒక వాక్యాన్ని చూపించి నేను ముగించేస్తా మొదటి కొని తెలు పత్రిక పదవ అధ్యాయంలో లాస్ట్ పాయింట్ ఇది సహోదరులరా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదే మన పితరులు మేఘం క్రింద ఉండేరి అంటే అందరూ బాప్సం పొందేరి వారందరూ సముద్రం నడిచిపోయేరి అందు అందరూ మోషను బట్టియే మేఘంలోనూ సముద్రంలోనూ బాప్సం పొందేరి అందరూ ఆత్మసంబంధమైన ఒకే ఆహారాన్ని పూజించేరి అందరూ ఆత్మసంబంధమైన ఒక పా పానీయంను పానం చేసిరి ఏదనగా తమను వెవడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి అది మొదటి గుంపు గనుక అరణ్యంలో సంహరింపబడిరి మొదటి గుంపు సంహరింపబడింది వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మీకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తింటకును త్రాగుటకును కూడి కూర్చుండి ఆడుటకు లేచరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారధకులయుండకుడి రెండో గుంపు మరియు వారి వల్ల మనము వ్యభిచరింపక యుందము విగ్రహారధన వ్యభిచరంతో పోల్చబడింది వారిలో కొందరు విభించిందన ఒక్క దినముననే ఇరవై మూడు మంది కూలిరి మూడవ గుంపు చూడండి మనము ప్రభును శోధింపక యుద్ధము వారిలో కొందరు శోధించి సర్పాల వల్ల మీరు శనగకుడి నాలుగవ గుంపు మీరు శనుగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఇసల్ పదులు ఉపమాన రీతిగా మాపసం పొందినారు ఏసుక్రీస్తు బండలోని నీళ్లుతో రాగినారు జీవజలంతో రాగినారు అయినా వాళ్ళు ఆయన ప్రభు కొరకు సంతోషంగా జీవించలే ప్రభుని సంతోషించలేక సంతోషింపలేకపోయినారు అంత మరణించినట్టు మనం చూస్తున్నాం కాబట్టి పదకొండవ వర్షాలు ఏమంటుందంటే ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంత మనకు బుద్ధి కలుటకాయ వ్రాయబడను ఎందుకంటే ఇవన్నీ తిరిగి రప్పిస్తాడు దేవుడు యుగాంత మందు వాళ్ళు ఎట్లున్నారో వీళ్ళు అట్లనే తయారవుతారంట క్రైస్తవులు తాను నిలిచిన నన్ను తలుచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్న తాను నిలుచున్న నన్ను తలుచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్న కాబట్టి ఇక మీదట మనము బహు జాగ్రత్తగా మనం ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలా పడిపోవచ్చు చాలామంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఈ వాక్యం ప్రభా నేను పడిపకుండా నన్ను కాపాడు ప్రభు అన్న ప్రార్థనతో మనము ఈ యొక్క సాయంత్రము ఈ యొక్క ఆరాధన వాక్యాన్ని ముగించుకుంటున్నాం పరిశుధ్ర వ తండ్రి వందనాలనైనా ప్రభా క్రిస్తు కలిగిన మనసు నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా మనసు తొలగించండి విరిగి నలిగిన హృదయాలనే మీరు కోరుకున్నారు ప్రభావ నేను జీవితాంతం ఆ రీతిగానే ఉండాలా ప్రభు నేను తబ్బి ఉబ్బిపకుండా అతిశయించకుండా ప్రతి క్షణం నేను మీరు ఎంతగా అయితే రిక్తునిగా చేసుకొని తగ్గించుకున్నారో మేము కూడా అట్లా తగ్గించుకోవాలా మా జీవితాంతం అట్నే అటువంటి మనసు మాకు అనుగ్రహించండి ఇతరుల స్వార్థంతో కూడిన జీవితం కాకుండా ప్రతి ఒక్కరి కార్యాలు మేము చేయాలా మీరు అరీతిగా చేసినారు ప్రాణం పోనంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు మా జీవితాంతం మేము అట్లా జీవించి తగ్గించుకొని మీ మనసు పొందుకొని ప్రతిరోజు మీ మనసు పొందుకుంటూ మేము ముందు పోలానసేపడమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ మన ప్రభు ఏసు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండు కాక ఆ మెన్ అందరికి ప్రైజ్లా